అస్సలం అయికు వరహతుల్లాహి వబరకాతు నమదు అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశైవలారా త్రాసును బరువు చేసే సత్కార్యాలు తెలుసుకుంటున్నాము వాటిలో అల్లాకు అతి ప్రియమైనవి అల్లాహ్ వద్ద అల్లాహ ప్రవక్త వద్ద అతి ఉత్తమమైనవి ఏ సత్కార్యాలో వాటి గురించి వింటున్నామో అవి కూడా త్రాసును బరువుగా చేస్తాయి వాటిలో ఐదవ విషయం అల్లా యొక్క స్మరణ మరియు అల్లా ప్రశంసలతో మన నాలుకను తడిగా ఉంచటం వాస్తవానికి ఎప్పుడు కూడా మన నాలుక తడిగానే ఉంటుంది ఎప్పుడు పొడిగా ఉండదు ఇక్కడ భావం ఏంటి ఎల్ల వేలల్లో ఎంత ఎక్కువగా సాధ్యమవుతుందో అంత ఎక్కువగా అల్లాను స్మరిస్తూ ఉండు అల్లాను ప్రశంసిస్తూ ఉండు అల్లా యొక్క గొప్పతనం చాటుతూ ఉండు ఇది ఎంత గొప్ప విషయం అంటే దీనివల్ల మన యొక్క త్రాసు ప్రళయ దినాన ఎంతో బరువుగా అవుతుంది మన త్రాసు బరువుగా ఉంటే మనకే స్వర్గంలో సుఖశాంతి ఆనందం అన్ని రకాల సౌఖ్యాలు కలుగుతాయి భయంకరమైన నరకం నుండి రక్షణ పొందుతాము మా ఆదిబిన జబల్ రజీ అల్లాహు తాలా ఉల్లేఖించారు నేను ప్రవక్త సల అల్లాహు అలీ వసల్లంతో వీడుకోలు తీసుకుంటూ చివరిగా అడిగిన ప్రశ్న చివరిగా మాట్లాడిన మాటలు ఏమిటంటే ప్రవక్త అల్లాహ్కు అతి ప్రియమైన ఆచరణ ఏదో నాకు తెలిపండి అని అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు అంతమూత వలిసానుక రుబుమ్మికి అంతమూత వలిసానుక రుబుమ్మిందికిరిల్లా నీవు చనిపోయే సమయంలో కూడా నీ నాలుక అల్లా యొక్క వికర్ అల్లా యొక్క స్మరణతో తడిగా ఉండాలి అంటే జీవితాంతమల్లాను స్మరిస్తూ ఉండాలి చివరికి ఆ మరణ సమయంలో కూడా మరణ వేదనలో సక్రాత్లో ఎంతో బాధకు ఎంతో కష్టానికి ఎన్నో రోగాలకు ఏ ఇబ్బందులకు గురి అయినా అల్లా యొక్క మర్చిపోకుండా అల్లా యొక్క చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి ఇబ్న హహిబ్బాన్ మరియు బ్రానిలోని హదీస్ షేఖ్ అల్బానీ రెహమహుల్లాహ్ సహెహు తరగీబ్లో పేర్కొన్నారు హదీస్ నంబర్ ఒకటి నాలుగు తొమ్మిది రెండు మహాశివులారా అల్లా యొక్క విక్రి అల్లాకు అతి ప్రియమైనది మరియు ఆచరణల్లో అల్లాకు అతి ప్రియమైనది ఎంతో గొప్పది అన్న విషయానికి ఎన్నో హదీసులున్నాయి వాటిలో కొన్ని హదీసులు మీకు వినిపిస్తాను శ్రద్ధగా విని మన నాలుక కూడా ఎల్లవేలల్లో అల్లా యొక్క విక్రుల్లో అల్లా యొక్క స్మరణలో బిజీగా ఉండే అటువంటి ప్రయత్నం చేయాలి దీనివల్ల మరొక గొప్ప లాభం మనకు ఏంటంటే ఈ నాలుకతో దూషణాలు తిట్లు శాపనాలు వేరే చెడు మాటలు వెళ్ళకుండా కూడా ఉంటాయి ఇలాగే మనకే లాభం కలుగుతూ ఉంటుంది నేను నా ఈ చిన్న జీవితంలో ఒక సమాజంలో ఉండి వచ్చాను సుభాన్ అల్లా ఇలాంటి వారిని చూశానంటే కలుసుకున్నప్పుడు అస్సలము అలైకుం నుండి మొదలుకొని కొన్ని సెకండ్లు కాదు క్షణాల పాటు ఒకరికి ఒకరు దువాలు ఇచ్చుకుంటూ అల్లా యొక్క స్మరణను స్మరిస్తూ ఉంటారు అంతేకాకుండా యజమాని మరియు పని ఫోర్మెన్ మరియు లేబర్ ఇలాంటి పై హోదాలు చిన్న హోదాలు ఇలాంటి మధ్య సంబంధాలలో ఏదైనా పనులు సరిగ్గా జరగకుండా కోపానికి గురి అయిన సందర్భంలో కూడా మన ఏం జరుగుతుంది మన పని ఏదైనా పని చేయకుంటే మనకు కోపం వచ్చినప్పుడు తిడుతాము దుర్భాషలాడుతాము ఏదో అతని మనసు గాయమయ్యేటువంటి నాలుగు మాటలు వదులుతాము కానీ వారిని చూశాను అల్లాయ హీక్ అల్లాయ అర్హమ్ అల్లాయు సద్దిద్ చూడ్డానికి కోపంగా ఉన్నాడు అనేపి అనిపిస్తుంది కానీ వెళ్ళే మాటలు ఎలా ఉన్నాయి అల్లా నీకు హిదాయత ఇవ్వుగాక అల్లా నీకు సన్మార్గం చూపుగాక అల్లా మంచి మార్గం చూపుగాక అల్లాహుతాలా నిన్ను అన్ని రకాలుగా బాగా పరచుగాక అల్లా నీపై కరుణించుగాక అల్లా నీ ఈ విధంగా అల్లాహ స్మరణ జరుగుతుంది దువా జరుగుతుంది ఎవరిపై కోపం వచ్చిందో అతన్ని తిట్టి మరింత బాధ కలిగించకుండా అతని గురించి కూడా అక్కడ దువా ఇవ్వడం జరుగుతుంది సుభాన్ ఇలాంటి సందర్భాలలోనే మనకు హరత్ అనసరత్ అల్లాహు తరణు గారి ఆ మాట గుర్తుకొస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క సేవలో నేను పది సంవత్సరాలు ఉన్నాను సారి కూడా ప్రవక్త సలల్లాహు అలైవసలం నన్ను ఇది ఎందుకు ఇలా చేశావు అది ఎందుకు అలా చేయలేదు అన్నటువంటి మందలింపులు ఎప్పుడూ మందలించలేదు అల్లాహోకి అల్లాహోకి అల్లా యొక్క జిక్ అల్లా యొక్క స్మరణ ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటామో అంతే మన ఇహపర లోకాల్లో మనకు సుఖశాంతులు లభిస్తాయి ఎన్నో లాభాలు కలుగుతాయి రండి ఒక హదీస్ విరండి సహము సలిం హదీఫ్ నంబర్ రెండు ఒకటి మూడు ఏడు హజరత్ సమురా బిన్ జిందుబ్రదీ అల్లాహుతలను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు అహబ్ మాటల్లో వచనాల్లో అల్లాహకు అతి ప్రియమైనవి నాలుగు రకాల వచనాలు ఏంటి అవి ఈ నాలుగు అల్లాహకు అతి ప్రియమైన మాట అల్లాహకు అతి ప్రియమైన వచనాలు అయితే ఈ నాలుగిటి గురించి ప్రవర్త సల అల్లాహు అలీ వసలం తెలిపారు లాయదు వీటిలో నీవు ఏదీ మొదలు పెట్టినా నీకు ఎలాంటి నష్టం చేకూరదు అంటే సుబాన్ అల్లా అల్లందులిల్లా అల్లాహు అక్బర్ లాయి లాయిల్లల్లా సుహాన్ అల్లా ముందు అన్నాం కదా అల్హందులిల్లా అల్లాహు అక్బర్ లాయి లాయిల్లల్లా సుహాన్ అల్లా అల్లాహు అక్బర్ సుహాన్ అల్లా లాయి లాయిల్లల్లా అల్హందులిల్లా ఈ విధంగా ఈ నాలుగిట్లో ఏది ముందు చదివినా ఏది వెనుక చదివినా ఎలాంటి నష్టం లేదు చదువుతూ ఉండాలి పఠిస్తూ ఉండాలి స్మరిస్తూ ఉండాలి మూడవ హదీత్ ముసనద్ అహ్మద్ లోనిది షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహీ తరగీబ్లో ప్రస్తావించారు మూడు ఒకటి ఆరు రెండు హదీత్ నంబర్ హజరత్ అబూదర్ రది అల్లాహు తలనుహ్ ఉల్లేఖనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో అడిగాను ప్రవక్త నాకు ఏదైనా ఉపదేశించండి అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఇద అమిల్సయీ అతన్ ఫత్బిహా హసన్ తమ్హుహా నీతో ఏదైనా పాపం జరిగింది వెంటనే నీవు పుణ్యం చేయు ఆ పుణ్యం ఆ పాపాన్ని తుడిచివేస్తుంది ఎంత మంచి విషయం పాపం జరిగిన వెంటనే పుణ్యం చేయి ఈ పుణ్యం ఆ పాపాన్ని తుడిసేస్తుంది అబూజర్ అంటున్నారు నేను అడిగాను ప్రవక్త లాహ్ కూడా పుణ్యాల్లో సత్కార్యాల్లో లెక్కించబడుతుందా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఇది పుణ్యాల్లో సత్కార్యాల్లో అతి ఉత్తమమైనది ఈరోజు లా ఇలాహ ఇల్లల్లా అన్న స్మరణ మనం చేస్తూ ఉన్నామా అల్లాహిదాయతీగా మనలో ఎంతో మంది ముస్లింలు కూడా కూర్చుంటూ లేస్తూ పడుకుంటూ తమ పనులు చేసుకుంటూ అల్లా పేరు కాకుండా అల్లా స్మరణ కాకుండా వారి యొక్క పెద్దలు వారి యొక్క ఎవరెవరినైతే వారు నమ్ముతున్నారో వారి యొక్క పేర్లు తీసుకుంటూ ఉంటారు ఇది చాలా భయంకరమైన విషయం జాగ్రత్తగా ఉండాలి అల్లా యొక్క స్మరణ చేస్తూ ఉండాలి నాలుగో హదీస్ విందాము ఇంతకుముందు ఏదో ఒక కార్యక్రమంలో కూడా మీరు విని ఉన్నారు దాని యొక్క అనువాదం ఏంటంటే రాత్రివేళ మేల్కొని తహజ్జుద్ నమాజ్ చేయలేకపోతున్నానని ఎవరైతే భయపడుతున్నారో మరెవరైతే అల్లాహ మార్గంలో దాన ధర్మాలు చేయడం ఖర్చు పెట్టడం నుండి పిసినారితనం వహిస్తున్నారో మరెవరైతే అల్లాహ మార్గంలో పోరాడడం నుండి పిరికితనం వహిస్తున్నారో అలాంటి వారు అధికంగా అధికంగా అధికంగా సుభాన్ అల్లాహి అభిహందిహి అంటూ ఉండాలి అల్లాహోక ఇక దీని లాభం గమనించండి మన శీర్షిక ఏంటో గుర్తుంది కదా అతి ఉత్తమమైన అతి ప్రియమైన సర్వసత్కార్యాల్లో అతి ఘనత కార్యాలు ఏమిటో ఏవైతే మన త్రాసును బరువుగా చేస్తాయో వాటి గురించి తెలుసుకుంటున్నాము కదా అయితే ఇలా సుభానల్లాహి అభిహందిహి మాటి మాటికి చదవడం వల్ల మనకు ఎంత లాభం కలుగుతుంది ఇలా అధికంగా సుహాన్ అల్లాహి అబిహంది చదవడం అల్లాహకు ఎంతో ప్రియమైనది ఎంత అల్లాహ మార్గంలో బంగారం వెండి యొక్క పర్వతాలు ఖర్చు పెట్టడం కన్నా ఎక్కువ ప్రియమైనవి అల్లాహ దగ్గర వెండి బంగారాల పర్వతాలు అల్లా మార్గంలో దానం చేయడం కంటే సుభాన్ అల్లాహి అభి హందిహి అనడం ఎక్కువ ప్రీతి గలది ఎక్కువ ప్రియమైనది అన్న విషయం ఈ హీసు ద్వారా తెలియజేయడం జరుగుతుంది అల్లాహు అక్బర్ ఇంత గొప్ప పుణ్యం దీని గురించి ఉంది ఇటు డబ్బులు ఖర్చు పెట్టాలంటే కూడా పిసినారితనం ఈరోజు మనం వహిస్తున్నాము మరియు ఈ నాలుక మీద ఎంత సులభతరం సుభాన్ అల్లాహి అభిహందీ ఇలాగే కూర్చుండి కూర్చోండి నిమిషం ముప్పై సెకండ్లలో నిమిషం ఇరవై సెకండ్లలో రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో వంద సార్లు సుభాన్ అల్లాహి అభిహందీ మనం చదవచ్చు మనలో ఎంతోమంది కూర్చుండి ఏదేదో వృధా ఆలోచనల్లో ఉంటారు ఏమేమో పాటలు ఏమేమో మాటలు పాడుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ విధంగా చదువుకుంటూ ఉంటే ఎంత లాభం కలుగుతుంది అలాగే ఇంకా వేరే స్మారణాలు కూడా ఆరో హజరత్ అబూజర్ ఘిఫారి రజి అల్లాహోతను ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు అలా ఉహ్బిల్ కలా అల్లాహకు అతి ప్రియమైన మాట వచనం ఏమిటో నేను నీకు తెలియచేయాలా కుల్తుల్లా అహ్బిర్ని బి అహబ్బిల్ కలామి ప్రవక్త అల్లాహకు అతి ప్రియమైన వచనం మాట ఏమిటో నాకు తెలియచేయండి అప్పుడు ప్రవక్త సల్లల్లాహులే వలం తెలిపారు ఇన్న అహబ్బల్ కలామి అల్లాహిబి హిహి అల్లాహకు అతి ప్రియమైన వచనం అతి ప్రియమైన మాట సుబాన్ అల్లాహి మరొక హదీస్ అదబుల్ ముఫ్రద్ హంబర్ ఆరు వందల ముప్పై ఎనిమిదిలో ఉంది షేఖల్బానీ రహమహుల్లా దీనిని సహి అని చెప్పారు అహబుల్ కలామిక్ అలహు లహుల్ ముల్క్ హంద్ ఈ పదాలు అల్లాహకు అతి ప్రియమైన పదాలు అతి ప్రియమైన వచనాలు అని ప్రవక్త సల అల్లాహు అలి తెలియపరిచారు ఇంకా అలాగే మహాశివులారా మరో ఉల్లేఖనంలో ఉంది ఈ ఉల్లేఖనం ముసన అబుయే అలాలో ఉంది షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహీ తరగీబ్లో పేర్కొన్నారు హదీస్ నంబర్ ఒకటి ఐదు ఏడు రెండు ప్రవక్త సలల్లాహు అలైవలం తెలిపారు అత్తఅన్నిన్ నిదానం అల్లాహ్ వైపు నుండి మరియు తొందరపాటు వైపు నుండి మళ్ళీ ప్రవక్త సలల్లాహు అలైవలం తెలిపారు అంటేంటి అల్లాహ కంటే ఎక్కువ సాకులు వినేవాడు మరేవాడు లేడు మరియు అల్లాహకు హ్ కంటే ఎక్కువ ఇష్టమైనది ఎక్కువ ప్రియమైనది మరీది లేదు అంటే ఇతర స్మరణల కంటే ఇతర వచనాల కంటే ఇతర విక్ర్ ఎన్నో రకాలుగా ఏదైతే ఉందో వాటి కంటే అల్హంద్ అనే విక్ర్ అల్లాకు ఎంతో ప్రియమైనది ఈ విధంగా మహాశివులారా మనం అల్లాను ఎక్కువగా స్మరిస్తూ ఉండాలి అల్హంద్రిల్లా అంటూ ఉండాలి సుబాన్ అల్లా అంటూ ఉండాలి అల్లాహు అక్బర్ లా ఇల్లాహ ఇల్లల్లా లాహుల్ వలావత ఇల్లా బిల్లా ఇంకా ఇలాంటి అధికార చదువుతూ ఉండాలి ఎందుకంటే ఇహ లోకంలో మనం ఎంత ఎక్కువగా అల్లాకు ప్రీతికరమైన ఇష్టమైన ఆచరణలో అతి ఉత్తమమైన వికర్ చేస్తూ ఉంటామో అంతే పరలోక దినాన కూడా మనం అందరిలో ఎక్కువ ఉత్తమం ఎక్కువ అల్లాకు ప్రియమైన వారిలో కలిసి ఉంటాము తబరాని కబీర్లోని హదీజ్ షేక్ అల్బానీ సహిహుల్ జామేలో ప్రస్తావించారు హీత్ నంబర్ ఒకటి ఐదు ఏడు ఒకటి అతి ఉత్తమమైన వారు అల్లాను అధికంగా ప్రశంసించేవారు అల్లా యొక్క హమ్ ఎక్కువగా స్మరించేవారు హ్ నుండి హాదూన్ అధికంగా అధికంగా హంద్ చేస్తూ ఉండేవారు హంద్ స్మరిస్తూ ఉండేవారు అల్ హుల్లా అంటూ ఉండేవారు ఏ లోకంలో అల్లాకు ప్రియమైన దానిని ఎక్కువగా పఠిస్తూ ఉంటే పరలోకంలో కూడా అల్లాకు ప్రియమైన అల్లాహకు అతి ఉత్తమమైన దాసులలో మనం కలిసి ఉంటాము ఈ రోజుల్లో పార్లమెంటులో కానీ ఇంకా వేరే ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద పురస్కారాలు బహుమానాలు గిఫ్ట్స్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయో అక్కడ ఎవరినైతే పిలవడం జరుగుతుందో వారు ఎంత తమకు తాము సంతోషిస్తారు అరే నేను అలాంటి కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను అక్కడ నోబెల్ ప్రైజ్ ఇచ్చే కాడా నన్ను కూడా ఆహ్వానించారు నా ద్వారా ఇప్పించారు నాకు అది లభించింది అని ఎంత మనం సంతోషపడతాము ఈ విధంగా ఇలాంటి సంతోషాలు ఎవరికి ప్రాప్తమవుతాయి యహలోకంలో ఏదైనా మంచి కార్యాల్లో ఆ ప్రోగ్రాం ఆ ప్రైజ్ ఆ కార్యక్రమం దానికి సంబంధించిన విషయాల్లో పాల్గొని ఉండేవారే కదా ఎవరో సామాన్యుడిని తీసుకెళ్ళి అంత పెద్ద హోదాలో స్థానంలో పెడతారా అలాగే ప్రళయ అల్లా యొక్క దాసుల్లో అతి ఉత్తమమైన వారిలో మనం కలవాలంటే ఇహ లోకంలో అతి ఉత్తమమైన కార్యాలు చేస్తూ ఉండాలి అల్లాకు ఎక్కువగా ప్రియమైన కార్యాలు చేస్తూ ఉండాలి అప్పుడు అక్కడ కూడా మనం అల్లా యొక్క అల్లాకు చాలా దగ్గరగా అల్లాకు ఎంతో సమీపంలో ఉంటాము అల్లాకు ప్రియమైన వారిలో ఉంటాము విక్రి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది ఎంత గొప్ప విషయం అది దాని యొక్క లాభం ఎంత ఉంది ఎన్నో హతీసుల ద్వారా మనం తెలుసుకున్నాము కదా దీని యొక్క ప్రాముఖ్యతను మరో విధంగా మనం తెలుసుకుందాము రాండి ఈ విషయాలపై గమనించండి అల్లా యొక్క స్మరణ వదలడానికి ఏమాత్రం మనకు అనుమతి లేదు కొన్ని సందర్భాలు కొన్ని సమయాలు తప్ప ఉదాహరణకు అల్లా మీకు గౌరవం ప్రసాదించుగాక టాయిలెట్లో వెళ్ళినప్పుడు అలాంటి సందర్భంలో ఆ ప్రదేశంలో అల్లా యొక్క చేయరాదు ఈ విధంగా కొన్ని సమయాలు కొన్ని సందర్భాలు మాత్రమే కాని మిగతా సమయాలు సందర్భాలు ప్రదేశాలు అన్నిటిలో అల్లా యొక్క దిక్కరు అధికంగా చేస్తూ ఉండాలి కాన నబీయు సలల్లాహు అలీ వసలం ఎదుగురు అల్లాహఫీకుల్లీ హయానిహి ప్రవక్త సలల్లాహు అలహీ వసలం ప్రతీ క్షణంలో ప్రతీ వేళలో ప్రతి ప్రదేశంలో ప్రతి సందర్భంలో అల్లా యొక్క అధికంగా చేస్తూ ఉండేవారు అని ఆ షరథ అల్లాహు తెలిపారు అయితే ఈ విక్రి యొక్క ప్రాముఖ్యతను మరో రకంగా ఏదైతే తెలుసుకునేది అది ఏ విధంగా జక్రియా అలీ ఇస్లాం వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ సంతానం లేనందుకు అల్లా నుండి ఎప్పుడూ నిరాశ చెందలేదు అల్లాతో దుహ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఓ అల్లా నాకు మంచి సంతానం ప్రసాదించు నాకు ఒక మంచి ఉత్తమ వారసుని ప్రసాదించు అని అల్లా తాల వైపు నుండి శుభవార్త అందింది శుభవార్త అందిన తర్వాత ఆశ్చర్యం కలిగింది ఆయనకు ఓ అల్లా నా భార్య గడ్డురాలు నేను ఇంత ముసలివాన్ అయిపోయినా ఇప్పుడు నాకు సంతానం కలుగుతుందా దీనికి ఏదైనా సూచన ఉంటే నాకు తెలియజేయండి ఓ అల్లా అని ఒక సూచన కోరారు అయితే నీ భార్య గర్భం దాల్చినది కొని నిలల్లో నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది అన్నటువంటి ఒక సూచన అల్లా ఏం ప్రసాదించాడు సురే అలి ఇమ్రాన్ ఆయత్ నంబర్ నలభై ఒక్కటిలో ఉంది నీ కొరకు నిదర్శనం నీ కొరకు ఏమిటంటే నీవు మూడు రోజుల వరకు మాట్లాడలేవు నీ నోటి మాట బంద్ అయిపోతుంది కేవలం సైగలతోని సైగలతోని మాత్రమే మాట్లాడగలుగుతావు కానీ ఇక్కడ మన శీర్షికకు సంబంధించిన విషయం ఏంటి ఈ విధంగా జక్రియాల ఇస్తలా మూడు రోజులు ప్రజలతో మాట్లాడలేకపోయారు నోటి మాట బంద్ అయిపోయింది ఏది అవసరం ఉన్నా కానీ ఇక సైగలతోనే చెప్పుకోవడం కానీ అల్లాహ్ విక్ర అనేది ఆయన పఠిస్తూ ఉండేవారు అల్లా విక్రి చేయడం నుండి అల్లారబ్బుల ఆలమీన్ కూడా ఆయన్ని ఆపలేదు అదే ఆయతలో ఉంది గమనించండి నీవు నీ ప్రభువును అధికంగా స్మరిస్తూ ఉండు ఒకవేళ విక్ర వదులుకునే అనుమతి విక్ర్ వదులుకోవడానికి అవకాశం ఏదైనా ఉంటే జక్రియా అలీస్లాంకు ఆ సందర్భంలో లభించేది కదా కానీ అల్లాహుతాలా ఒక సూచనగా అతని నోట మాట బంద్ చేశాడు కానీ అతనికి జిక్ అనేది చేసే భాగ్యం కలగజేశాడు ఇంకా అలాగే సోదరులారా ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఆ సందర్భంలో కూడా అల్లాహుతాలా జిక్ను వదులుకోవాలని చెప్పలేదు చదవండి ఖురాన్లోని ఆయత్ మీరు ఏదైనా సముదాయాన్ని కలుసుకున్నారు యుద్ధము జరుగుతుంది ఆ సందర్భంలో కూడా మీరు అల్లా యొక్క దిగర్ మరవకండి అల్లాను అధికంగా స్మరిస్తూ ఉండండి అని అల్లాహుతారా సూరతుల్ అన్ఫాల్ ఆయన నలభై ఐదులో మనకు ఆదేశించాడు ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇంకా వేరే ఎన్నో రకాలుగా విక్రి యొక్క లాభం మనం చెప్పవచ్చు కానీ ఇక్కడ శీర్షిక ఏంటి అల్లాకు ప్రియమైనది సత్కార్యాల్లో అతి ఘనత గలది అల్లాహ వికిర్ కూడా దీని ద్వారా మన త్రాసు బరువు పెరుగుతుంది అల్లా అల్లా యొక్క వికిర్ అధికంగా చేసే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక జజాకు ముల్లా హుఖైరా అస్సలం వలైమ్ వరహ్మతుల్ిహి